సత్తు నుంచి సత్తు పుట్టిందేనా నిర్ధారణ కావాలి ఆ పూర్వపక్షం అలా ఉంది దాని మీద సమాధానం బుద్ధీనాన్నైరంతర్యే గమ్యమానే వైనాశికానా బహిర్దృష్టాంతాభావా ఇప్పుడు చూడండి బుద్ధి నిరంతరంగా ప్రవహిస్తోంది మృద్బుద్ధి నీకు మృత్యుజ్ఞానం కలగాలంటే మృద్బుద్ధి కొంతసేపు నిలిచి ఉండాలి ఫర్ సమ్ టైం మృద్బుద్ధి ఉండాలి ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తాను మీకు ఘటం ఉన్నది మీరు ఆలోచించండి సపోజ్ ది పా ఫ్లాషెస్ సార్ వన్ బై సెకండ్ వన్ మిల్లీ సెకండ్ మిల్లి టె థౌజండ్ ఏటీ వన్ బై వన్ వన్ మిల్లీ సెకండ్ పార్ట్ ఫ్లాష్ అయింది అనుకోండి మీరు పార్ట్ కనపడదు యూ వాంట్ సి పార్ట్ ఒక మిల్లీ సెకండ్ ఫ్లాష్ అయితే మీరు పాట్ కనపడదు ఒక సెంటీ సెకండ్ అంటే వన్ బై సెకండ్ ఫ్లాష్ అయింది అనుకోండి మీరు పాట్ కనపడదు బెసి సెకండ్ అంటే టెన్త్ సెకండ్ ఫ్లాష్ అయింది అనుకోండి అప్పుడు కనపడదు అంటే మిమ్మల్ని సెక్యూటరీలో గుర్తుపెట్టి అక్కడ ఒక పాటు పెట్టి ఒక పల్స్ ఆఫ్ లైట్ సరిగ్గా వన్ టెన్త్ సెకండ్ ఫ్లాష్ అవుతుంది అలాగంటే లైట్లు ఉన్నాయి మీరు పాటు కనపడదు సరిగ్గా ఒక్క సెకండ్ ఫ్లాష్ అయింది అనుకోండి అప్పుడు కూడా పాట కనపడదు ఇంచి మించి వన్ అండ్ హాఫ్ సెకండ్స్ టూ సెకండ్స్ కనుక ఫ్లాష్ అయితే మీరు పాట కనపడుతుంది అంటే పాట్ ఇన్ టైం కనపడుతుంది ఇన్ టైం కనపడుతుంది అంతేగాని దట్ దట్ మోమెంట్ ముమెంటరీ పార్ట్ అనేది ఏది ఉండదు దీ సమ్ కంటిన్యూటీ ఆఫ్ పాస్ట్ దెన్ ఓన్లీ విల్ హావ్ పాస్ బుద్ధి ఇది ఒక అబ్జర్వేషన్ ఇప్పుడు పాయింట్ ఏమిటంటే బుద్ధినాం నైరం తరిగే గమ్యమానే కాబట్టి బుద్ధిను నిరంతరంగా వస్తున్నాయి అని నిరంతరంగా ఆ మృత్ యొక్క మృద్బుద్ధి యొక్క కంటిన్యూటీ ఒక పేదలాగా మృద్బుద్ధి కలపడాలి కనపడినప్పుడే మృద్బుద్ధి అన్నది నిర్ధారతం అవుతుంది అలాగే ఘటబుద్ధి అన్నది నిర్ధారితమవుతుంది ఇప్పుడు ఈ మృద్బుద్ధి నుంచి ఈ ఘటబుద్ధి పుట్టింది అని చెప్పే సందర్భంలో వీటి బాహ్య దృష్టాంతాలు ఏమి ఉండవు మృద్బుద్ధి క్షణికము క్షణికమైన మృద్బుద్ధి నుంచి క్షణికమైన ఘటబుద్ధి దీనికి నిమిత్తము అనేది చెప్పటానికి బాహ్య దృష్టాంతాలు లేవు క్షణికమని నువ్వు నైరంతర్యం గమ్యమానం అవుతుంటే మనకు అనుభవానికి వచ్చేది నైరంతర్యము నిరంతరంగా బుద్ధి యొక్క ప్రవాహం మనకు అనుభవానికి వస్తూ బుద్ధి క్షణికము అంతకుమించి ఇంకా వేరే ఏదీ లేదు అని చెప్పడానికి నీకు దృష్టాంతము లేదు బహిర్ దృష్టాంతం అలాగూ లేదు కదా క్షణిక విజ్ఞాన వారికి లేదు కేవలము ప్రత్యక్ష అనుమాన ప్రమాణము లేదా ఆధారపడి వాడేమో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఈ కార్యకారణ భావాన్ని నిరాకరించడానికి నీ దగ్గర దృష్టాంతమేమీ లేదు సో బుద్ధీనా నైరం తరిగే గణ్యమానే వైనాశికానాం బహిర్ దృష్టాంతభావాత్ అంటే అసతీనామ బుద్ధీనాం ఆనంతర్యేణ నిమిత్త నైమిక్తికత్వం ఇచ్చేత తన శత్యం సంభావయుతం దృష్టాంతభావాత్ ఇత్యుత్తర మహా అంటే చూడండి శంకరులు ఏమన్నారంటే ఉన్న బుద్ధి నుంచి ఉన్న బుద్ధి పుట్టింది ఉన్న మృద్బుద్ధి నుంచి ఉన్న మృద్బుద్ధి పుట్టింది కాబట్టి సత్తు నుంచి సత్తు పుట్టింది అంటే వాడంటాడు మృద్బుద్ధి సత్తు కాదు ఘటబుద్ధి సత్తు కాదు కాబట్టి సత్తు నుంచి సత్తు పుట్టిందన్నానికి హేతువు కాదు అని అంటే అయితే నిర్బుద్ధి సత్ ఎందుకు కాదు అంటే క్షణికం అది క్షణికము అంటే వినాశి లేనిది అని అర్థం కాబట్టి నిర్బుద్ధి క్షణికము కాబట్టి వినాశి కాబట్టి అసత్ ఘటబుద్ధి క్షణికము అసత్ కాబట్టి నిర్బుద్ధి ఘటబుద్ధికి మధ్యలో ఇచ్చిన నైతిక భావం నిమిత్త నైమితిక భావం ఉన్నప్పుడు సత్తుకి సత్తుకి కాంటాక్ట్ నువ్వు ఎలా చెప్తావు అది క్షణికమవుతూ ఉంటాను అంటే ఆయన అది వారి యొక్క అంటే శంకర్లు అంటున్నారు చూడు బుద్ధి నాం నైరంతర్యోగమ్యమానే బుద్ధి బుద్ధి యొక్క ప్రవాహం మనకు అనుభవానికి వస్తుంది తర్వాత బుద్ధి క్షణికము అలా పుడుతుంది పోతుంది అని చెప్పడానికి నీకు బాహ్యమే దృష్టాంతమేం లేదు అనుభవం చెప్పాలి దహి ఇంకా దహి లేదు కదా వాడికి ఇదిగో ఈ బుద్ధి క్షణికము అని చెప్పడానికి బాహ్యంలో దృష్టాంతమేమిస్తాడు ఎందుకని బాహ్యమే లేదు అసలు బాహ్యమే లేకపోతే ఇంక దృష్టాంతం ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా బుద్ధి మీదే మీరు అనుభవం బుద్ధిని బట్టి చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు మీ అనుభవం ఎలా ఉంది బుద్ధి క్షణికమనే అనుభవంగా ఉందా లేక బుద్ధి నిరంతరం అనే అనుభవం ఉండదా బుద్ధి నిరంతరం అనే అనుభవం ఉండదు బుద్ధి నా నైరంతర్యే గమ్యమానే బహి దృష్టాంతాభావాత్ బాహ్యంలో దృష్టాంతమే లేదేవి కనుక బుద్ధి నైరంతర్యం గమ్యమానం అవుతూ ఉంటే ఏదైనా సరే నిరంతర ప్రవాహం అనేది ఏదైతే ఉంటుందో దానికి బ్యాక్గ్రౌండ్ లో ఒక స్థిరమైన తత్వం ఉండాలి ఆ స్థిరతత్వమే సత్ ఆ సత్ అనే బ్యాక్గ్రౌండ్ ఆ మ్యాట్రిక్స్ లోనే నీకు బుద్ధి యొక్క నైరంతర్యం అనుభవానికి వస్తూ కాబట్టి వైనాశికునకు ఇది అసత్తు నుంచి అసత్తు పుట్టింది అంటే అసత్తైన మృత్తు నుండి మృద్బుద్ధి నుండి అసత్తైన ఘట బుద్ధి పుట్టింది అని చెప్పటానికి అవకాశం లేదు అతలు సోమ్యాచ ఇక ఇదంతా మనస్సులో పెట్టుకుని ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని మనస్సులో పెట్టుకుని ఆ ఆరుని శ్వేత కేతుకుతో అంటున్నాడు హే సోమ్య కుతస్థు ఇది ఎలా కుదురుతుందిరా అసత్తు నుంచి సత్తు పుట్టడం ఎలా కుదురుతుంది అని అన్నాడు కుతస్థు ఖలు సోమ్య సౌమ్య ఇది ఏవం స ఇది ఏవంశ్యాట్ అసత్తు నుంచి సత్తు అని అన్నావే ఇది ఎలా కుదురుతుంది కుదరదు అలా అండంలో ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని మనస్సులో పెట్టుకుని అన్నాడు సో ఇ అసత్యాయేత అని ఆక్షేపం కాబట్టి ఇది ఎలా కుదురుతుంది కుదరదు అని ఇంకో ఆక్షేపం ఏమిటంటే అసత్ నుంచి సత్తు పుట్టడం ఎట్లు సంభవమును సంభవము కాదు అని నిర్ధారణ తర్వాత అసతూ అదే తర్వాత అందాము కథం కన ప్రకారేణా ఇది ఎలా కుదురుతుందిరా సోమ్య ప్రియదర్శన ఇది ఎలా కుదురుతుంది ఇట్ ఈస్ సో అబ్బియస్ దాట్ టెనాబుల్ కథం అసతాలయ కాబట్టి అసత్తు నుంచి సత్తు ఎలా పుడుతుంది అని ఆక్షేపం అంటే అసత్తు నుంచి సత్తు పుట్టదు అని అదనర్థం నేను ఇవి రాసేపుడు ఏం చేస్తూ ఉంటానంటే ఆక్షేపం ఉన్నప్పుడు ఎలా బ్రాకెట్ పెట్టి దాని వాక్యం పూర్తి చేస్తూ ఉంటాను సో దట్ ఇది క్వశ్చన్ అనుక్కుని పోవడం లేదంటే ఇది క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి క్వశ్చన్ అనుక్కునే ప్రమాదం అసత్తు నుంచి సత్తు ఎట్లు పుట్టును అని ఆపేశం అనుకోండి ఓహో ఇక్కడ ప్రశ్న వేశాడు నెక్స్ట్ తరగతి అసలు సమాధానం చెప్తాడు కాబోలని మన వాళ్ళు బుద్ధిమంతులు కదండి కాబట్టి నేనేం చేస్తానంటే అసత్తు నుంచి సత్తు ఎట్లు పుట్టును వేటెట్లో పుట్టదు అంశ ఇంక ఇప్పుడు తప్పు పుట్టడానికి లేదు ఇంక సో అలాగే ఆక్షేపాన్ని ఎక్కడికక్కడికి సెట్ చేస్తూ ఉండాలి కథ మజ్జావేత అసత్తు నుంచి సత్తు ఎట్లు పుట్టును అసహ సదు కష్టి దృష్టాంత ప్రకారీయ అయ బాహ్యం ఉండంటో బాహ్యం ఉండదంటు ఇక్కడ టాపిక్ అది కాదు వేదాంతలకి వేదాంతులకు ఇక్కడ టాపిక్ అది కాదు ఇక్కడ టాపిక్ ఏంటంటే నువ్వు బాహ్యం ఉందన్నా బాహ్యం లేదన్నా స్వత్ నుంచి సత్తు పుడుతుందంటే బాహ్యం ఉందంటే ఉన్న మృత్తి నుంచి ఉన్న ఘటం పుడుతుంది బాహ్యం లేదా అంతా బుద్ధి అంటే ఉన్న మృత్ బుద్ధి నుంచి ఉన్న ఘట బుద్ధి పుడుతుంది అంతే స్పష్టం అయితే నీ సిద్ధాంతం బాహ్యం ఉందంటవా లేదంటవా దేనికి బాహ్యం బాహ్యం అంటే దేనికి భా అనే దానికి బయట అంటే రిలేటివ్ వాడు కదా దేనికి బయట యూ డిసైడ్ దా దేనికి బయట దేహమునకు బయట దేహము దేహమే నేనని అసలు నిన్ను ఎవడనుకోకున్నాడు నువ్వు అలా అర్హత లేదు అసలు దేహానికి బయటే ఉందో నేను చెప్తాను దేహము నీకు బయట ఉందా నీకు లోపలుందా అది చెప్పు నువ్వు లేదండి దేహమే నేను దేహం నాకు లోపల ఉన్నానంటే దేహమే నేను అదే తప్పు అండి అది నువ్వు సెపరేట్ చేసుకో ఏమీ లేదండి ఉరికేలా అనిపిస్తుంది పర్వాలేదు కాబట్టి అసత్తు నుంచి సత్తు సత్తు చెప్పడానికి నువ్వు బాహ్యాన్ని అంగీకరించని పక్షంలోనూ అంగీకరించని పక్షంలోనూ కూడా నీకు దృష్టాంతం అనేది ఏదీ లేదు నా కష్ట దృష్టాంత ప్రకారా అస్తి దృష్టాంతం చూపించే పద్ధతి నీ దగ్గరే ఏమీ లేదు ఎందుకంటే పట్టుకుని వాడిని పట్టుకుని దృష్టాంతం చూపించలేవంటావు అవును అంతే మరి ఎందుకంటే వాడి బతుకంటే దృష్టాంతం మీద ఆధారపడదు ఎందుకంటే వాడు కేవల అనుమాన ప్రమాణం వాది అనుమానమే ప్రమాణం దేవి ప్రమాణం కాదు మరి అనుమానానికి ప్రాణం దృష్టాంతం దృష్టాంతం అసలు అనుమానము మూడు అవయవాలు ఉంటాయి అనుమానం సిల్లాజిజం అని అనుమానాన్ని మన కార్తీకులు నిరూపణ చేస్తారో అరిస్టాటిల్ కూడా అలాగే నిరూపణ చేశారు శిలాభిజము మూడు అవయవాలు ఉంటాయి మూడు పార్ట్స్ ఉంటాయి ఏంటంటే పక్షము ఇది కొంచెం మీరు ఈ పదాలు పరిగెత్తు పదాలు తెలుసుకుంటే మంచిది పక్షము సాధ్యము హేతు మూడు ఉంటాయి ఇప్పుడు పర్వతం వన్హిమాన్ ధూమాత్ అని చెప్పాడు పర్వతము వన్హిమాన్ ధూమాత్ అంటే పర్వతము నిప్పు గలది కొండ నిప్పు గలది పొగగలన అది అనుమానం ఇప్పుడు దీంట్లో సాధ్యం ఏమిటి నిప్పుండడం నిప్పు ఉండడం సాధ్యం ఉండదు మీరు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నది ఏమిటి పర్వత పర్వతాన్ని ఎస్టాబ్లిష్ కాదు కదా ఏమిటి ఎస్టాబ్లిష్ చేయదలున్నారు నిప్పుడో ఎస్టాబ్లిష్ చేయాలి పర్వతాన్ని ఏమిటంటే ఎస్టాబ్లిష్ చేసేది పర్వతం ఎదుర్కొండదు పొగని ఎస్టాబ్లిష్ చేయక్కర్లేదు అది ఎదుర్కొండానే ఉంది మరి ఏమిటి ఎస్టాబ్లిష్ చేయాలి మీరు నిప్పు ఉన్నది నిప్పు యొక్క వెనికిని ఎస్టాబ్లిష్ చేయాలి అది సాధ్యం అంటే నిప్పు యొక్క ఉనికిని జగత్తులో ఎస్టాబ్లిష్ చేయడం కాదు పర్వతం లేదు ఎస్టాబ్లిష్ చేయాలి అది పక్షం పర్వతం పక్షం అంటే సాధ్యానికి ఆశ్రయం ఏదో దానికి పక్షం అని పేరు పర్వతము పక్షము నిప్పు సాధ్యం నిప్పు ఉండుట సాధ్యము నిప్పు సాధ్యము అని ఓ చెప్పొచ్చు నిప్పు యొక్క ఉనికి సాధ్యము ఇంకో రకంగా చెప్పచ్చు ఎలా అయినా చెప్పొచ్చు నిప్పు సాధ్యము ఇంకా నూరవది హేతువు హేతువుని సిద్ధింప సాధ్యాన్ని సిద్ధింపజేసేదాన్ని హేతు ఉండాలి అదేంటి ధూము అవునండి ఇప్పుడు పర్వతం అధుమాను పర్వతము లేదా నిప్పుంది పోగవాలన్నా ఈ మొత్తం స్టేట్మెంట్ మీనింగ్ఫుల్ అవ్వాలి అంటే దృష్టాంతం ఉండాలి దృష్టాంతం లేకపోతే పోయిన పర్వతం మీద నిప్పు ఉన్నది నాకంటి కనబడుతోంది అంటే అది అనుమానం అవ్వదు ప్రత్యక్షం అవుతుంది పర్వతం మీద నిప్పు ఉన్నది ఆ రకంగా శాస్త్రంలో చెప్పారు అంటే అది శబ్ద ప్రమాణం అవుతుంది అనుమానం అవ్వదు పర్వతం మీద నిప్పు ఉన్నది పొగలనా అదేంటండి పొగ పొగని బట్టి నిప్పుందని ఎలా చెప్పగలవు అవునగా పొగని బట్టి నిప్పుందని నేను ఊహ చేస్తాను అనుమానం అంటే ఊహ నేను ఊహ చేస్తాను అదే అలా ఊహలా చేస్తాను అంటే అవును నువ్వు చూసుకో నువ్వు మహానసం దగ్గరికి రా అంటే మహానసం అంటే కిచెన్ నువ్వు కిచెన్ దగ్గరికి రా ఎప్పుడు ఎరగవు పొగ వస్తుంది ఎప్పుడు నన్ను నీకు కనపడటం లేదు బట్టి వరం ఇక్కడ పొగ వస్తుంది కాబట్టి నిప్పు సపోజ్ వాడి వాడి యొక్క డిక్షనరీ నుంచి పొగ వచ్చినప్పుడు నిప్పు అనే సందర్భం వాడు ఎప్పుడు జీవితంలో చూడలేదనుకోండి అది వారు సిద్ధింపజేయగలుగుతాడా చేయలేదు కాబట్టి అనుమానానికి దృష్టాంతం ప్రాణానికి అంకేతనే శంకర్లు అంటున్నారు అసత్తు నుంచి సత్తు పుట్టింది బాహ్యం ఉంది అన్న పక్షంలో అసత్తు నుంచి సత్తు పుట్టింది దృష్టాంతం లేదు బాహ్యం లేదు ఉన్నదంతా బుద్ధి అన్న అసత్తైన బుద్ధి నుండి అసత్తైన బుద్ధి మరొకటి పుట్టింది అన్నదానికి లేదు బుద్ధి పుట్టింది అని చెప్పటానికి నీకు ఇటు కానట్టుగా దృష్టాంత ప్రకారమే లేదు కాబట్టి నీ వాదము నిలబడదు ఏవం క్షన్మ్యంహరీమ్ర ఆసీత్ స్వక్షసిద్ధి ఈ విధంగా ఆరుణి అసద్వాదిపక్షాన్ని అంటే అసత్తు నుంచి సత్తు పుట్టింది అసద్వాది అసద్వాదిపక్షాన్ని ఉన్మత్ దాన్ని బద్దలు పెట్టి అంటే దాన్ని కంట్లోకి కలికలు లేకుండా త్రోషిపుచ్చి పూర్తిగా నిరాకరించి ఉపసంహరి ఉపసంహారం చేసుకున్నారు ఉపస్థేద ఉపస్థు ఖలు సోమ్య ఏం సార్ కథమపుత్యాయేట అనే మంత్రవాక్యముల చేత అసద్వాది పక్షాన్ని పూర్తిగా నిరాకరించడం అయిపోయింది ఇప్పుడు సద్వాదాన్ని ఉపసంహారం చేసేస్తున్నారు అంటే సద్వాదం ఎస్టాబ్లిష్ అయిపోయిందని కంక్లూడ్ చేసేస్తున్నారు అదే సద్వేద సోమ్యేద ముద్ర ఆ ఉపసంహారం చేసేప్పుడు ఓన్లీ సత ఎస్ట్ దాని నుంచే ఈ జగత్తు పుట్టింది అని ఉపసంహారం చేసేసారు ఈ ఉపసంహారం ఎందుకు చేశారంటే స్వపక్ష సిద్ధిం తన ఒరిజినల్ పక్షం ఏమిటి సదేవ సంవేద మంత్ర ఆశ అది ఒరిజినల్ పక్షం అది స్వపక్షం అది సిద్ధించింది ఎందుకంటే దానికి విరుద్ధమైనటువంటి అసద్వాదము నిరాకరించబడింది జనత అసద్వాదం నిరాకరించబడితే మిగిలిదేమిటి स्वपक्ष सिद्धि अभी सिद्धि दाने आर उपसंहार दीन इंक आशंक नु सद्वादिशुत्पजे नृष्टा घटा घटातरोत्पत्दर्शना इंटपक्ष మళ్ళీ మళ్ళీ విజ్ఞానవాదే క్షణిక విజ్ఞానవాదే అంటే ఇప్పుడు నా పక్షాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తా సపోజ్ నా పక్షం పోయిందనుకోండి నా పక్షం మీకుపోయింది అనుకోండి అప్పుడు ఇతరుని పక్షాన్ని కూడా చెరగొట్టే ప్రయత్నం చేస్తా అలా ఉంటుంది మరి వాదే సరే నాకు దృష్టాంతం దొరకలేదు అని నా పక్షం పోయింది నీకు మాత్రం ఎక్కడుంది దృష్టాంతం శక్తి నుంచి శక్తి పుట్టిందని చెప్పడానికి నీకు మాత్రం ఎక్కడి నుంచింది మీ దృష్టాంతం సద్వాదిలోపి సద్వాది వినుంగు నీకు మాత్రం సత్తు నుంచి సత్తు పుడుతోంది అనే దృష్టాంతము నైవ అస్తి నీకు లేదు ఎందుకంటే ఘటాత్ ఘటాంతరోత్పత్తి అదర్శనా ఈ ఘటం సత్తు ఘటం ఈ సత్తు ఘటం నుంచి మరో సత్తు ఘటం పుడుతోందా పుట్టట్లేదు ఒక ఘటం నుంచి ఇంకో ఘటం పుడుతోందా నీకు కాబట్టి సత్తు నుంచి సత్తు పుట్టితోందంటావు ఘటము సత్తు ఇంకో ఘటము సత్తు ఈ సత్తు ఘటం ఇంకో సత్తు ఘటన పుట్టిందా ఉన్నాను పుట్టలేదు కదా కాబట్టి నీకు దృష్టాంతం పోవదు అని వాడు అది కొంచెం ఉదయం ప్రౌఢవాదము అంటే కొంచెం జబర్దస్తి వాదం సత్తు ఘటన ఒక ఘటన నుంచి ఇంకో ఘటన పుట్టకపోవచ్చండి కానీ సత్తు మృత్యు నుంచి సత్తు ఘటం పుట్టితోంది కదా మాకు దృష్టాంతం ఉండనే ఉంది అది మనం చెప్పి సమాధానం నేను ఇంకా అంటిసిపేట్ చేసి ఆయన అదే చెప్తారేమో చూద్దాం అవునా నువ్వు చెప్పింది కరెక్టా ఒక సంఘటన నుంచి ఇంకో సంఘటన పుట్టట్లేదు కరెక్టా నువ్వు చెప్పింది నా సత స్వదంతరముత్పద్యతేదో ఒక సత్తు నుంచి మరో సత్తు పుట్టట్లేదు కరెక్టా ఒప్పుకున్నాం మరి అయితే నీ సద్వాదం ఏమిటి ఒక సత్తు నుంచి మరో చెట్టు పుట్టట్లేదు అంటే మరి నీ సద్వాదం ఏమిటి అయితే ఏమంటారు కింటర్ అంటే అయితే ఇదంతా కూడా ఒకసారి గొప్ప ఇది గెలుసు కట్టి వ్రాత అని అంతా గెలుసు కట్టే అల్లే నేను ఎలా బ్రేక్ చేసుకుంటూ ఉంటా నీకేమైనా కామాలు ప్రశ్నలు ఏమైనా ఉంటే మన సంతోషం నేను రాసిన చోట ఫుల్ స్టాకులు పదవి ఉండదు ఈ టీఎల్టీటి హర్షప్రియాలో శనికోళం ఉండదు అంతే ఈ శనికోళం ఇంకో ఫాంట్లోకి వెళ్లి దాన్ని మ్యానుఫాక్చర్ చేసుకుని ఇక్కడ పెట్టుకుని కావాల్సినప్పుడల్లా దాన్ని అక్కడ సప్లై చేసుకుంటూ ఉంటాను అలాగంటే వ్యవస్థ చేసుకుని ఒక శంకోళను ఇవన్నీ పెట్టి పెట్టాడు ఎనివై కింద అయితే ఏమంటాం ఒక ఘటం నుంచి ఘటం పుట్టదని ఒప్పుకున్నావు కదా ఒక శక్తిని ఒక ఘటం నుంచి ఇంకో ఘటం పుట్టదు అంటే అర్థం ఏమిటి ఒక శక్తి నుంచి మరో సత్తు పుట్టదు అది మేము ఒప్పుకున్నాం మరి అయితే ఏంటిని నీ దృష్టాంతం ఏటింకా అంటే చెప్పుడు సదేవ సంస్థానా అవతిష్టతే ఇప్పుడు ఒక ఘట నిజమే ఒక సిటీ నుంచి ఘటం పుట్టిందన్నప్పుడు ఏది మట్టి నుంచి ఘటం పుట్టడం కాదు నిజానికి మృతి పిండం నుంచి ఘటం పుట్టింది మట్టి ముద్ద నుండి ఘటం పుట్టింది ఈ మృతి పిండము ఈ పిండము ఉన్నదానికి నేను మన పుస్తకంలో ద్రహ్వానికి ఒకసిన పుస్తకంలో ముద్ద కొన్ని చోట్ల ఉండా అని కొన్ని చోట్ల చేశాను పిండము అని చేద్దాం అనుకున్నాను పిండము అని చేద్దామనుకుంటే వీళ్ళకి శ్రాద్ధం గుర్తుకొస్తుంది ఇంక ఏ పిండం వీళ్ళు ఎడగరు తెలుగులో కొంతమంది పిండం అంటే శ్రాద్ధమే ఇంకేమిటండి వీళ్ళు సపోజ్ ఏ వైదికుడైనా చేయాలనుకోండి ఏకంటే పిండ పిండం అంటున్న వీళ్ళు ఏ పెండానికి భ్రమపడే అవకాశం కాబట్టి తెలుగులోకి దాన్ని పెట్టాలి దానికే కన్ఫ్యూజ్ అయిపోతారు ప్రసిద్ధమైనటువంటి శ్రేయోధ కాబట్టి ఉండ ఉండ ముద్దా ఏదో ఇక ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ అవకాశం కాబట్టి మృతు నుంచి ఘటం పుట్టడం అని కాదు మృత్తిండం నుంచి ఘటం పుట్టింది ఇప్పుడు మృత్ండం నుంచి ఘటం పుట్టిందంటే మృత్యుండం నుంచి లోహ ఘటం పుట్టిందా లేదు మరి ఏ ఘటం పుట్టింది నిరుద్ఘటం పుట్టింది మృత్యుండం నుంచి నిరుద్ఘటం పుట్టింది అంటే అర్థం ఏదో తెలుసిన మృత్ పిండరూపంగా ఉన్న మృత్యు ఘటరూపంగా ఉంది వంద గ్రాములు మృతి తీసుకున్నారు పిండ రూపంగా ఉంది ఘటన ఘటం అయింది ఇప్పుడు మళ్ళీ ఈ ఘటన కూడా వంద గ్రాములే ఒక పావు గ్రామం ఇటు కానీ అటు కానీ లేదు అంటే ఇప్పుడు ఏమైనట్టు అక్కడ ఒక ఒక దాని నుంచి ఇంకొక విలక్షణమైన ఏదైనా పుట్టిందా అక్కడ ఏమీ లేదు మరి ఏమైనట్టు అంటే అయ్యా మృత్యేనా లేదు మరి మృత్యు అంటే మరి అంతకుముందు ఇప్పుడు మృతికి ఏమైనా ఒక తేడా ఒక పిండాల ఉంది ఏది తేడా అంతకుముందు మృతు పిండాకారంగా ఇప్పుడు మృత్యు ఘటాకారంగా ఉంది అదేవిధంగా ఒక ఒకే శక్తి ఒకే మృత్యు ఒక ఆకారం నుంచి ఇంకో ఆకారానికి సంస్థానం ఉంటే ఆకారం ఒక సంస్థానం నుంచి మరో సంస్థానంలోకి వెళ్ళింది సంస్థానాంతరం సన్నివేశం సంస్థానం ఉంటే సన్నివేశం అమరిక ముద్దలా అమరించిన మట్టి కుండలా అమర్చారు అమరిక అమరికే కదండి ముగ్గు వేస్తారు మన వాళ్ళు రంగవెల్లని ముగ్గు వేస్తారు ముగ్గు వేయడం అంటే ఏం చేస్తారండి ఆ ముగ్గు పిండిని అక్కడ తీసి పారకోసారు అనుకోండి దాన్ని ముగ్గురు అనరు దాన్ని ఇలా చుక్కలు పెట్టి ఇలా ఇలా కలిపి అదే ముగ్గు అలా ఇలా కలిపితే అది అనుగులు రంగవల్లి అని పేరు ఇంటి అలా పారపోస్తే ఏటా ఇక్కడ ముగ్గు పారకోసారు అని అడుగుతారు అదే అదే ముగ్గుని తీసుకెళ్ళి అలా గీతలు గీతల కింద చుక్కలు చుక్కల అబ్బా ఎంత చక్కటి రంగవల్లి తీర్చిదిద్దారు అంటారు ముగ్గు పారాసేవని అంటారు వాస్తవానికి అది ఇది ఒకటే గురిగ సంస్థానమే అంటే తేడా అక్కడ కొత్త ఏమీ లేదు అలాగే మట్టి ముద్ద మట్టి కొండ అయింది సంస్థానం మారింది ఉన్నది మొట్టే ఒకే మట్టి అదే మట్టి అదే మట్టిలా కంటిన్యూ అవుతోంది అదే మొత్తం ఇంకోటి అదే అయింది అనుకోండి అదే మట్టి అదే మట్టిలా ఉంది మరి ఇంకేమిటి మార్పు ఏమిటి అంటే ఒక సంస్థానం నుంచి ఇంకో సంస్థానంలోకి మారింది అలాగే సత్ ఆ సత్ ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారింది మట్టిలా కొండ అయింది అక్కడ ఏది ట్రాన్స్ఫార్మ్ అయింది అంటే సాంఖ్యవాదులు పరిణామాన్ని అంగీకరిస్తారు సాంఖ్యవాదులతో పాటుగా కలిసి కలిసి పరిణామాన్ని అంగీకరిస్తాం ఇంకా కొంత దూరం సాంక్షేవాదులు తార్కికుల తార్కికులు పక్కన ఉన్నప్పుడు సాంఖ్యవాదులు భుజం నుంచి చేవేసి ఈ తార్కికుల్ని అవతల పారదురు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అసత్కారి అసత్కార్యవాదుల్ని అవతలకి తరిమేయటంలో సత్కార్యవాదులు బాగా ఉపయోగపడతారు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అన్ని బాగుంటాయి సాంఖ్యులతో జతగట్టి వీడిని తరిమేయడం అసత్కార్యం అది చుట్టుపక్కల ఉండడానికి వీళ్ళది వాడు పోవాలి అవతల పోయిన తర్వాత సాంఖ్యులతో ఉందమ్మా అని ముందుకి వెళ్ళిపోతమ్మా వాడు అక్కడే స్టక్ అయి ఉంటుంది ఎందుకంటే సాంఖ్యుల ద్వైతి అంచేత పరిణామాన్ని ఉడికే ార్థితున్న నిరాకరణ ఆరంభవాదాన్ని త్రేషపూర్చడం కోసం పరిణామవాదాన్ని అంగీకరిస్తారు పరిణామవాదం పని అయిపోయింది ఆరంభవాదాన్ని త్రోసిపుచ్చడమే దాని పని ఇంకా వేరే పని అని లేదు ఆ వెంట పని తర్వాత పరిణామవాదాన్ని తిరస్కారం వివర్తవాదంలోకి వెళ్ళిపోతారు అదంటే పరిణామం ఊరికే ఊరికే అనుకోవడం అభ్యుపగమ్యే ఇచ్చితే అంటారు శంకర్లు ఎందుకులే వాడితే దెబ్బలాటెందుకులేని ఊరికే తలకాయ వైపు మాట అన్నామంటారు ఎవరే అంటారు అక్కడ కదా అని అభ్యుపగమ్యే ఎలా అక్కడ అలా అలానే ఎందుకు లేని టక్కర్ ఎందుకని అలా అన్నాం అక్కడ అభ్యుపతమేట ముఖ్యం అంతేగాని పరి ఏది పరి ట్రాన్స్ఫార్మ్ అయింది చెప్పండి మట్టి ముద్ద కొండ అయింది ఇలా ఉన్న ముద్ద ఇలా ఇలా కొండ అయింది ఏది ట్రాన్స్ఫార్మ్ అయింది అక్కడ పార్టీస్ ట్రాన్స్ఫార్మ్ మట్టి ట్రాన్స్ఫార్మ్ అయిందా లేదు స్పేస్ ట్రాన్స్ఫార్మ్ అయిందా లేదు మరి ఏది ట్రాన్స్ఫార్మ్ అయింది ఏది ట్రాన్స్ఫార్మ్ అయిందో చెప్పమంటారా మీ బుద్ధి ట్రాన్స్ఫార్మ్ అయింది జెండా ఊగుతోందన్నాడు జెండా కాదు ఊగుతోంట గాలి ఊగుతోందని ఇంకొకడు జెండా కదులుతోంది అంటే జెండా కాదని కదిలేదు గాలి కదులుతోంది అంటే జెండా కదలటలేదుగా గాలి కదలటలేదుగా శిష్యులు వీళ్ళిద్దరను జెండా కదులుతోందనే శిష్యుడు ఒకడు గాలి కదులుతోందనే శిష్యుడు ఒకడు ఇది కదలటం లేదు అది బుద్ధి కదులుతోంది ఏంటి ఎప్పుడు వెనక్కాలం చేసిన గురువు అదే సత్యం కాబట్టి పరిణామం లేదు ఏం లేదు విద్య అలా అనిపిస్తాయి మీరు మీరు ఒక్కటి ఆలోచన చేయండి మీరు ఇంటికి వెళ్ళక ఎక్స్పెరిమెంట్ చేయండి ఇప్పుడు నేను చేయించుకోండి కానీ ఘటహ అస్థి అని ఆలోచన చేయండి దాన్ని పరిశీలించండి విచారం చేయాలి ఆత్మవిచారం చేయాలి ఘటహ అస్థి యొక్క ఉనికిని పరిశీలించండి పటము యొక్క పటం వస్త్రం పటము యొక్క ఉనికిని వస్త్రం ఉనికిని పరిశీలించండి పుస్తకం ఉనికిని పరిశీలించండి ఈ రెండింటిని దాన్ని ఇట్ల నుంచి అటు జంప్ చేయండి అట్నుంచి ఇటు జంప్ చేయండి దీన్ని దాన్ని ఒకదాని ఒకదాని విడివిడిగా పరిశీలించండి కలిపి పరిశీలించండి బ్యాక్ టు ఫోర్త్ పరిశీలించండి పరిశీలించి ఒక్కటి మీరు ఆలోచన చేయండి ఉన్న ఒకే ఒక షత్ ఇలా పల్టీలు కొడుతుందా లేకపోతే ఘటహ అన్నప్పుడు ఆ సత్తు వేరు పటహ అన్నప్పుడు ఇంకో కొత్త సత్తు దిగుమతి అయిందని అని మీరు పరిశీలించండి పరిశీలిస్తే మీకు ఒక సంగతి అవగతం అవుతుంది ఉన్నది సత్యది ఉన్నది ఒకటే సత అహం అహమస్మి అదే సత్ నేను ఉన్నానన్నప్పుడు ఏ సత్తు ఆ సత్తు ఆ సత్తే బటహా అస్తి మా ఫ్రెండ్ ఉన్నాడన్నప్పుడు ఆ మా శత్రువు ఉన్నాడన్నప్పుడు ఆ సత్య ఒకే కాబట్టి సత్వే రూపాంతరం చెందుతోంది అదే సదేవ సంస్థానాంతరైన అవతిష్టత అం చేత నేను మృతు దృష్టాంతం ఇచ్చా మృత్యే పిండాకారం నుండి మారి ఘటాకారంలోకి వచ్చింది అంతే అంటే ఆకారం అంటే అదేదో స్పష్టలు అనుకోవద్దు సంస్థానమే ఆకారం అంటే సంస్థానమే సంస్థానం అంటే సమ్యక్ స్థితి అలా ఉండడం అంటే కొంతసేపు అలా ఉండడం ఆ రూపంలో కొంతసేపు ఉండడం ఆ సన్నివేశంలో ఆ అమరిక ఆ మర్చుట ఆ మర్చుటలో కొంతసేపు ఉండడం కొంతసేపు అలా మర్చిపెడతాం తర్వాత చెప్తూ అక్కడ ఉన్నదేమీ లేని లేదు ఇసుక మేడలు ఇసుక మేడలు అక్కడ మేడలున్నాయా నిద్రలున్నాయా ఇసకే పూజ లేదు ఇప్పుడు ప్రకృతి ప్రధానమైన అధికరణం చాలా మంచి అధికరణం దాంట్లో ఓ సూత్రం ఉంటుంది అహి కొండల అహి అంటే పాము కుండలం చుట్ట పాము చుట్ట అన్నది పాము అలా ఉండదు ఇలా పాగుతో ఉండదు ఇలా అంతాతో ఉండదు వీడు ఎదురు వంటేసిన ఎదురు వెంటేసి చేతిలో ఉన్న కర్ర ఏదో వరీ తీసిరాడు భయంతో సగం భయం సగం ఫ్రైట్ రియాక్షన్ వాటెవరా ఆ పాము భయపడింది వీడిని చూసి అది వెంటనే ఓ సందులోకి దూరి అక్కడ చుట్ట చుట్టూ కూర్చుంటుంది చుట్ట కింద అది డిఫెన్స్ మెకానిజం చుట్ట కింద ఇలా విస్తరించి దెబ్బ తగ్గుతుంది కదండి చుట్ట కింద ఉంటే సేఫ్గా ఉంటుంది కొంత సేఫ్టీ ఇప్పుడు అది దాన్ని చూసి వీడు ఎదురా పాము ఎదురా అంటే అదిగా ఆ చుట్టంటారు పాము చుట్ట చుట్టంటే చుట్టూ కాల్చి చుట్ట కాదండి పాము చుట్ట ఏమన్నా అహియ సంస్కృతం అయితే నిర్బాధం ప్రాబ్లం లేని సమస్య అహికుండలం అయితే కుండలం కుండలం అంటే చుట్టగా కుండ్రంగా ఉండేది ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే అహికుండలము అన్నది అహి అహియేనా లేకపోతే ఇంకేదేనా అహియే మరి కుండలం ఎక్కడి నుంచి వచ్చిందండి అంతకుముందు అహే ఇప్పుడు అహియే మరి కుండల అయ్యా అహేనండే అదే అలా ఉంది అలా అయ్యే ఇలా ఉంటే అహేన్ అహి కుండీ మరో బుద్ధి అండి మరో బుద్ధి అండి ఉన్నదేదో ఒకట యథా సర్ప కుండీభవతి ఏ దృష్టాంత తాము కుండలంగా చూసుకుంటాం యథా చమృత్ చూర్ణ పిండఘట కపాలి ప్రభేదై మీరు పొడి పొడి మట్టి చూర్ణం మట్టి తడిపాడు నీళ్లతో తడిపోయి ముద్ద చేశాడు పిండం దాన్ని కొండ చేశాడు ఘటం అది తగిలింది చెల్ల పెంకులు కపాలం రెండు ముక్కలు రెండు ముక్కలు ఆ సగం ముక్కకి కపాలము అంటారు ఈ కపాలాన్ని బృహదారం ఉపనిషత్తులోకి అనువాదం చేసేప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా కాషస్గా అనువాదం చేయాలి ఎందుకంటే మన వాళ్ళకి కపాలము అంటే బుర్ర ఇంకా వేరే మరి సంస్కృతంలో కపాల మీరు గమ్ముని తెలివిలో కపాలమోన్ రాసి పెట్టారనుకోండి ఎవరు చదువుతారో దాన్ని చదివి ఇవ్వండి దృష్టిలో పెట్టుకోవాలి కదా అనిచేతను దానికి ఏదో చేశాను నేను కపాలము అనే పదం బాగా అలవాట్లో ఉన్న పదం గతము కపాలము అని అందుకోసం దాన్ని కపాలముని రాస్తే మధ్య బ్రాకెట్ లో పగిలిన కొండ ముక్క అని రాయాలి అయితే చెల్ల అని రాయాలి తర్వాత అక్కడ శంకర్లు ఏ మాట్లాడతారంటే కుండ రెండు కపాలాలు అంటారు అంటే సరిగ్గా సగంలోకి తగిలింది అలాంటిదే కాబట్టి దాన్ని సగము ముక్క అంటే అవ్వాలి లేకపోతే రెండు కలిస్తే కొండలు అవుతుంది చిల్లపింకులు రెండు కలిస్తే కుండ అవుతుందా అవద్దు అంటే సగంలోకి పగిలింది సగం అంటే మోర్ ఆర్ అలాంటి రెండింటిని కపాలము అని సో ఆ కపాలంగా అయింది కపాలం నుంచి మళ్ళీ చిన్న చిన్న ముక్కలు అవుతుంది ఆదిశబ్దం చేత ఇంకా ఏదైనా తీసుకోవచ్చు ఇవన్నీ ఇవన్నీ కూడా ఒక్కటే మృతు ఇన్ని ఉన్నాయని మీరు అనుకోద్దు ఒకదాని నుంచి ఇంకొకటి పుట్టిందనుకో ఒకదానించి ఇంకోటి పుట్టిందంటే ఇది సాంఖ్యలో ఎక్కడ దృష్టికోణం ట్రాన్స్ఫర్మేషన్ వదులు ట్రాన్స్ఫర్మేషన్ లేదు లేదు వీ ఓంట్ అక్సెప్ట్ ట్రాన్స్ఫర్మేషన్ వేరే అటారిషనల్ అటారిషనే ట్రాన్స్ఫర్మేషన్ లేదు లేదు అటారిషనే మీకు భయం వేసింది భయం పోయింది ఏమిటి ట్రాన్స్ఫర్మైంది అక్కడ ఎయి ట్రాన్స్ఫర్మేషన్ నథింగ్ సమ్థింగ్ అపియర్డ్ అండ్ యూఆర్ ఎఫ్రైడ్ అండ్ వాట్ ఎవర్ అపి స్టాప్ అపిరింగ్ అండ్ యూఆర్ ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ లేదు ఏం లేదు ఏముండదు ట్రాన్స్ఫర్మ అవడానికి కాబట్టి అటారిషనల్ కాసేస్నే ఒప్పుకుంటాం అల్టిమేట్ గా కానీ కార్థికుల దగ్గరికి వచ్చేప్పుడు ఇచ్చినట్టుకు సంక్షేవాదాన్ని ఆశ్రయించి వాళ్ళని నిరాకరిస్తారు ఎందుకంటే సంక్షేమ దానితోటి సాంఖ్యం అనుకుంటారు అబ్బా వీడు మనకు అనుకూలంగా మాట్లాడుతుంది అది ఏం లేదు అనుకూలంగా ఏం సో తెలంగాణ ఉద్దన్నం కదా సిపిఎం వాళ్ళం అయిపోతాం ఏమేమి అలాగే అయిపోయింది మంచిగా చెప్పారనే సంతోషించుకున్నాం దిట్ ది రైట్ థింగ్ వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్ బిజెపి వాళ్ళు తెలంగాణ కావాలన్నారు ఫర్ అేంజ్ దిస్ పీపుల్ బ్లండైడ్ సో వీఆర్ అట్ ఆల్సో ఫర్ ఎంజ్ దిస్ పీపుల్ బ్లండైడ్ ఫర్ ఎంజ్ దిస్ పీపుల్ సెట్ ది రైట్ థింగ్ సో ఎనివే సో తర్వాత సర్వ ప్రకారా అంటే నాకేమి నేను ఏదో ఏదో రాజకీయం అనుకోద్దు నాకు తెలంగాణ ఏం వ్యతిరేకమేం కాదు వాస్తవానికి నేను తెలంగాణ వాడినా అందరికంటే ముందు తెలంగాణ వాడిని కాదు తెలంగాణ నా సమస్య ఏంటంటే ఒకటి మొదలు పెడితే మళ్లీ పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఇంకో క్యాపిటల్ కట్టడం ఇంకో రాజాసన సభ ఇదంతా భారతదేశ సమాజానికి అనవసరం సమాజానికి పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పటికే భారం అయిపోయింది ఒక శాసనసభ భారాన్ని జనమే మోస్తారు ప్రజలేకల్ ఆ భారాన్ని బ్యూరోక్రసీ దానివల్ల ఏమీ ప్రజలకేమీ ఉపయోగం లేదు ఇంకో శాసనసభ తెలంగాణ భవన్ కడతారు కడుతున్నారు కూడా తెలంగాణ భవన్ కడతారు పక్కన మీరు కుత్బుల్లాపూర్ వెళ్తే మంచినీళ్ళు కడకం దాన్ని చూడచ్చుగా ఈ తెలంగాణ భవన్ ఎందుకు కుత్బుల్లాపూర్ వెళ్ళి మంచినీళ్ళు అక్కడ కుత్బుల్లాపూర్ ఒకప్పుడు స్వచ్ఛమైన మంచినీళ్ళు తగ్గే గ్రామం నీతులు ఉండేవి నేను కుత్పిల్లాపూర్లో నేను శాఖ ఒకటి నడుపుతోంది నేను సైకిల్ మీద వెళ్లి అప్పుడు మంచి నీళ్లు నీటిలోంచి తోడుకుని తాగేవాళ్ళు పబ్లిక్ వల్ల దగ్గర తోడుకుని నేను తాగాను సూర్య అవి చేసి ఆ దాహం వేస్తే పబ్లిక్ వల్ల దగ్గర తోడుకుని బజెట్ ఉంటుంది తోడుకోవడం తాగడం ఇలా గట్లోకి వస్తాం డట్ వాస్ ది సిచ్యువేషన్ హెచ్ఎంటీ పెట్టిన తర్వాత ఇక్కడ టోటల్లీ పొల్యూట్ ఇప్పుడు కుట్పుల్లాపూర్ గ్రామానికి పక్కనే ఉంది హెచ్ఎంటీ నీళ్లు తాగడానికి వీలు ఆ చుట్టుపక్కల ఇరవై మైల్ ఇరవై కిలోమీటర్ల దూరంలో నీరు తాగడానికి లేదు మర్తీ వాటర్ రెడ్ కలర్డ్ వాటర్ వస్తుంది దాన్ని అదే చూడొచ్చు కదా ఆ దైవాది ఫౌండేషన్ ఉంటుంది వాటర్ ప్యూరిఫికేషన్ అదే చేసుకున్నారు కదా వాళ్ళ దగ్గరికి వీళ్ళని చేత నేర్చుకోవాలి ఎవరన్నాహాన్ని పట్టుకొచ్చి అది ప్యూరిఫికేషన్ చేసి ఆ గ్రామాన్ని బాగు కదా అలాగే ఇంకో గ్రామం ఇంకో గ్రామం అది సేవ అవుతుంది కానీ తెలంగాణ భవన్ కడితే ఇప్పటికే భవనాలు ఎక్కువ ఇబ్బంది పడుతుంటే ఇంకో భవనం ఎందుకు ఇది అంతే నా అభిప్రాయం నా అభిప్రాయంలో తెలంగాణ ఉండనే ఉన్నది కొత్తగా తెలంగాణ రానక్కర్లేదు తెలంగాణ ఏమిటి వచ్చేది ఉందిగా ఉన్న తెలంగాణయే ఇంకా అభివృద్ధి చెందాలంటే పౌన్ ఉన్నదికారదం ప్రాత్పత్తేదమాసీతి ఉచ్యతే దీని మీద మళ్ళీ ఒక ఏం ఓహో అలాగంటావా అయితే సత్తే అన్ని రూపాలుగానూ ఉన్నదేదో సత్తే ఒకే సత్తు రెండోది కూడా కాదు ఒకే సత్తు ఉంది అన్ని రూపాలలో అన్ని పద్ధతుల్లో అదే ఉందన్నప్పుడు మరి నువ్వు పుట్టడానికి ముందు శక్తి ఉండను అని లగిత సౌమ్య ఇదమీ పుట్టడానికి ముందు సత్తుండవు పుట్టడానికి ముందు పుట్టిన తర్వాత కదిలిపోయిన తర్వాత ఇంకెప్పుడు ఉన్నది సత్తే అన్నప్పుడు పుట్టడానికి ముందు సత్తున్నది లఘుత అని ప్రశ్న అర్థమైంది కదండి ఎది ఏవం సదైవ సర్వప్రకార అవస్థం కథం ప్రాత్పత్తేధమాసీదిత్యు ఉత్పత్తికి పూర్వం ఇది ఉండెను సత్ అయి ఉండెను అని శంక సమాధానం నన్ను నశ్రుతం యా అంటే అంటున్నారే నేను సరిగ్గా నన్ను నశ్రుతం త్వ నువ్వు సరిగ్గా వినలేదు పుట్టడానికి ముందు సత్తు ఉండనని కాదు చెప్తా ఇది ఈ జగత్తు ఈ రూపంగా పుట్టడానికి ముందు సత్తుయ ఉండను అని చెప్పారు నువ్వు సరిగ్గా వినలేదు అంటున్నారు నన్ను నశ్వతం త్వ సరిగ్గా విరు సదేవేతి అవధారణం ఇదం శబ్దవాచ్య కార్య ఇదం శబ్దం కార్యస్థానం లేదా ఇదం శబ్ద వాత్స్యస్య అని ఆగిందా క్వశ్చన్ మార్క్ ఒకట సమాధానం చెప్తాను అంటే నన్ను నా శ్రోతంత అన్నాడు కదా అంటే నేను వెళ్ళడాన్నారు కదా అందుకోసం క్వశ్చన్ మార్క్ ఒక ఇదం శబ్ద వాస్యస్య కార్యస్యా అంటే కార్యస్య ఉన్న పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఇదం శబ్దముతోటి నిర్దేశించేది ఎప్పుడు కార్యమే అవుతుంది కార్య జగత్ అన్నమాట సో ఇదమ్మనే శబ్దం చేత నిర్దేశింపబడే కార్య జగత్తు ఉన్నదే ఈ కార్య జగత్తు ఈ రూపంగా ప్రకటమవడానికి ముందు సత్తుయ్ ఉండెను సత్తుగా మాత్రమే ఉండెను అని ఏవకారం ఏవకారానికి అర్థం ఏమిటండి ఈ కుండ కుండగా పుట్టడానికి ముందు కూడా మట్టిగానే ఉండెను అంటే అర్థమేట ఇప్పుడు కూడా మట్టిగానే ఉన్నదే అని అర్థం నాకు లేలా ఇదమ్మని కార్యాన్ని నిర్దేశిస్తాము ఈ కార్యము కార్య ఒక ఆకారంగా ఒక సంస్థానంగా కనుగొనడానికి ముందు కూడా సత్తుగానే ఉండెను అంటే ఇప్పుడు కూడా సత్తుగానే ఉండెను అదే వాక్యానికి అర్థం నువ్వు సరిగ్గా వినలేదు ఈ స్పెషల్ క్రియేషన్ బుద్ధి ఉంటుంది చూసారండి ఆ స్పెషల్ క్రియేషన్ బుద్ధి ఏం చేస్తుందంటే ఆ ఆ కనెక్షన్ ని దెబ్బతీస్తుంది సదై మంత్ర ఆశీతే అంటే ఈ జగత్తు పుట్టడానికి ముందు సత్తే ఉండను అంటే ఈ జగత్తు వేరు ఆ సత్తు వేరు ఇది కొట్టడం ఎక్కడి నుంచో అని ఈ స్పెషల్ క్రియేషన్ బుద్ధి మనకు కూడా అలాంటి బుద్ధి వర్క్ చేస్తూ ఉంటుంది కొండ ఏది పుట్టడం అంటే అంతకుముందు లేని కొండ పుట్టుంది అలా అన్నారంటే వాడు తక్కువ మాట్లాడను అంటారు మరి ఎలా మాట్లాడాలి ఇప్పుడు కనబడుతున్న కొండ ఇప్పుడు ఇప్పుడు కనబడుతున్న కొండ ఈ రూపంగా కనపడడానికి ముందు లేకపోతే ఈ రూపంగా పుట్టడానికి ముందు కూడా మట్టిగా మాత్రమే ఉండను అని చెప్పాలి అంటే ఇప్పుడు కూడా మట్టిగానే ఉంది అని కూడా చెప్పాలి అలా చెప్తేనే కదా లేకపోతే స్పెషల్ క్రియేషన్ లో పడిపోతాయి స్పెషల్ క్రియేషన్ లో పడిపోయేటంటే వాడికి తత్వం తెలియదు పిల్లవాడు పుట్టేటంటే పిల్లవాడు పుట్టడం ఏమిటి పడి మేము పిల్లవాడు అసలు పుట్టుకని అంగీకరించా అంటే ఒక ఆయన అడిగారు నన్ను మరైతే జాతకం ఒక జాతక కొండలు మాట అవుతాడు కుండలిని వేదాంతా ఎక్కడన్నా చెప్పిందో చూపించినాక ఒక్కచోట చూపించ పుట్టుకన ఒప్పుకోవాలా మేము అంటుంటే కుండలు నువ్వు పుట్టుకన ఒప్పుకున్న వారికి కుండలు పుట్టుకొని ఒప్పుకో వాడు కొడుకు కాదు నువ్వు తండ్రివి కాదన్న వాడిని వాడి నువ్వు ఏంటి జాతకం చూపిస్తావు కాకే కాంతా కష్ట పుత్రా సంసారీ దట్ ఈస్ ది వే ది లెవెల్ నువ్వు చూకింగ్ దర్ ఈజ్ నో బర్త్ దెర్ ఈజ్ నో డెత్ యూఆర్ నాట్ ఫాదర్ యు ఆర్ నాట్ మదర్ దిస్ జగత్ ఈస్ అన్యల్ ఇట్ ఈస్ అపెరెన్స్ ఇట్ ఈస్ నాట్ రియల్ నో వాట్ యుర్ థాకింగ్ విత్ హూమ్ యు ఆర్ థాకింగ్ కాబట్టి ఇవి ఏమి నీవు చూతావు నీకు ఆ చేత కాకపోతే వస్తాయి యూత్స్ కే వేర్ యూ లేదు భగవంతుని అనుగ్రహం ఎప్పటికైనా కలిగితే వస్తావు పుణ్యం బా పుణ్యం అయ్యా ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అద్వైత వాసన వాసన అంటే ఆ సంస్కారం ఆ గంధం వాడికి పట్టాలంటే వాడికి పుణ్యం చేస్తూ ఉండాలి లేకపోతే ద్వైతంలోనే పడి గేగలు కాబట్టి ఆ కార్యము పుట్టడానికి ముందు సద్రూపంగానే ఉన్నది ప్రాప్తం తని ఎక్సట్రా కంటిన్యూ ఇదొక తెలిసి వచ్చేస్తుంది ఇంకా మీరు చింత చేయకండి ఇట్ విల్ ప్రోగ్రెస్ ఫర్దర్ రేపు రేపు బుధవారం క్లాస్ ఉంది మళ్ళీ అక్కడి నుంచి ప్రోగ్రెస్ అవుతుంది ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశా పూర్ణమిష్యే శాంత శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుగ్రో నమ హరిశ శ్రీకృష్ణార్పణమస్తే